జై గురుదత్త ప్రకరణం మాది ప్రమాణవాదు ప్రమాణం అంటే ఏమిటి అనుభవం మీద వేదవాక్యాల మీద వేదవాక్యాల యొక్క తాత్పర్యం మీద ఆధారపడిన వాళ్ళు కనుక హే రామా నేను నీకు మున్ముందు చెప్పబోయేటువంటి దృష్టాంతాలను వేదవాక్యాలను కూడా నువ్వు ఈ రకంగానే సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి తప్పితే దేనికి దాన్ని పట్టుకుని దేనికి దానికి విడదీసి పారేసి గులాబీ రెక్కల్లో రెక్క లెక్కలు విడద చేసి ఎక్కడ నుండి గులాబుగా డబాయించినట్టుగా డబాయించకూడదు దృష్టాంతం ఎలా ఉండాలి పరబ్రహ్మకు దృష్టాంతం అనేది కుదురుతుందా లేదా అనే అంశాల మీద ఎప్పటికే చాలా చర్చ చేశాం నిజానికి తెలివైన వాళ్ళున్నారే దీని మీద ఇంత చర్చ చేయకూడదు తెలివి వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలంటే తమకు ప్రధానమైన అంశం ఏది అని గ్రహించుకుని దాని మీద ఎక్కువ చర్చ చేయాలి ప్రాసంగికంగా ఇతర విషయాలు వస్తాయి వాటి వల్ల గ్రహించవలసిన విషయాన్ని గ్రహించి అక్కడితో వదిలేసి ప్రధాన విషయాన్ని పట్టుకోవాలి అంతేగాని అప్రధాన ప్రాసంగిక విషయాల మీద మనస్సు ఎక్కువ పెట్టకూడదు రామా అసలు ప్రధాన విషయం నీకు సూచిస్తాను నీకు బోధిస్తాను అంటున్నాడు వశిష్ట మహర్షి అసలు మనం ఈ విషయాల మీద ఇంత చర్చ చేయకూడదయ్యా మనకి ప్రధాన విషయం అంటే ఈ జగత్తుకు మూల అనేది ప్రధాన మరొక ప్రధాన విషయం ఏంటంటే ఈ జగత్తు సత్యమా అసత్యమా అనేది మరొక ప్రధాన విషయం ఈ ప్రధాన విషయాల్ని గ్రహించడం కోసం దీనికి స్వప్న దృష్టాంతం చెప్పాం మరో దానికి మట్టి ముద్ద దృష్టాంతం చెప్పాం అసలు విషయం గ్రహించడానికి ఉపకరించేటువంటి దృష్టాంతాలు ఈ దృష్టాంతాలే అసలు విషయం కాదు అంచేత ఈ ఈ అక్కలేని ప్రాసంగిక విషయాల మీద అప్రధానములు అక్కలేని పూర్తి అక్కలేనివి కాదు ప్రాసంగికములైనటువంటి అప్రధాన విషయాల మీద ఎక్కువ చర్చ చేయకూడదు తెలియగల వాళ్ళు ఏం చేస్తారంటే అసలైనటువంటి కావలసిన విషయం ఏమిటో గ్రహిస్తారు ఈ చెప్పేటువంటి దృష్టాంతం ద్వారా ఆ వక్త చెప్పబోయేటువంటి విషయమేమిటో గ్రహిస్తారు ఆ అంశాన్ని గ్రహించి ఎక్కడితో ఆ వదిలేస్తారు అంతేగాని ఆ దృష్టాంతాన్నే పట్టి దాన్నే సాగదీసి పీకి పాకాను బట్టి ఆ చర్చి సాగదీస్తూ కూర్చోరు అది తెలివికి లక్షణం కాదు ఎలాగంటే దీనికి మళ్ళీ కూదా అని చెప్పాడు ఒకడు ఆకలేసి నక వాడికి అన్నం పెట్టారు అన్నం పెడితే వాడు ఏం చేస్తాడు గబగబా తినేస్తాడు అంతేకాని ఇదేనే జరిచాడు అట్లాగే వాడు ఆకలేలా వాడికి అన్నం పెట్టారు వాడేమంటాడు ఈ బియ్యం ఏ జాతి బియ్యం ఈ జాతి బియ్యం ఈ ఊళ్ళో ఎట్లా వచ్చాయి ఇవి ఇక్కడ పండుతాయ్యా పండకపోతే ఎక్కడి నుంచి ఎక్కడ పంపిస్తే ఎక్కడన్నా పండేటైతే అక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ ఎట్లా జరిగింది ఇంపోర్ట్ ఎట్లా ఈ అన్నం కట్టెల మీద వండారా బొగ్గుల మీద వండారా గ్యాస్ పొయ్యి మీద వండారా అని ఈ రకమైన చర్చలు సాగదీస్తూ ఉంటాడు ఇలా సాగదీస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే వాడికి ఆకలి సరిగ్గా లేదు అని ఆకలి కనుక కర్రకరలాడుతూ ఉంటే అన్నం పెట్టంగానే గబగ తినేస్తాడు తప్పితే అక్కలేని చర్చలు చేయడు అలాగే ఎవరికైతే పరబ్రహ్మతత్వం మీద నిజమైన ఆకలి ఉందో వాడు ప్రధానంగా కావలసినటువంటి విషయాల్ని గురించినటువంటి చర్చ చేస్తాడు తప్పితే ఇతర విషయాలు ఎక్కువగా సాగదీయడు ఇష్ట విషయాలు లేకుండా సాక్షాత్గా ఈ విషయమే అర్థం కమ్మంటే కాదు ఇదివరకే చెప్పాడు వాక్కిల క్రమవర్తిని వాక్కిలా క్రమవర్తిని వాక్ క్రమక్రమంగా బోధిస్తుంది తప్పితే ఒక్కసారి బోధించలేదు కానీ అక్కడిని ప్రధాన అంశం అప్రధాన అంశం అనేది వింగడించుకోవడం చాదకవాలి మనకి ప్రధాన అంశం ఏమిటి ఇక్కడ అంటే పరబ్రహ్మను కూర్చున్న విజ్ఞానం ఈ పరబ్రహ్మ కూర్చుని విజ్ఞానం మనకి ఎలా అంటే తత్వమసి మొదలైనటువంటి మహావాక్యాలు ఉన్నాయి వేదంలో ఆ వాక్యాల్లో ఈ విజ్ఞానం ఉంది మన ఈ వాక్యాలు ఏమిటని ప్రధానంగా పట్టించుకోవాలి తత్వమసి అన్నారు తత్ అసి అని మూడు పదాలవి తత్ త్వం అసి ఈ మూడు పదాలు కలిపితే ఈ వాక్యం అయిపోయింది వాక్యార్థం తెలియాలంటే ఏమిటి వాటిల్లో ఉండేటువంటి ప్రతి పదానికి అర్థం తెలియాలి తత్ త్వం అసి అన్నాం తత్ అంటే అది త్వం అంటే నువ్వు అసి అంటే అయి ఉన్నావు ఈ మొత్తం కలిగితే తత్వం అది నువ్వై ఉన్నావు ఇది మహావాక్యం ఏమర్థమైంది ఏమీ అర్థం కాలేదు ఇది అర్థం కావాలంటే ఏం చేయాలి తత్ అంటే ఏమిటో త్వం అంటే ఏమిటో అది బాగా తెలుసుకోవాలి దీన్నే తత్వం పదార్థ శోధన ఉంటారు శాస్త్రాల్లో తత్ త్వం పదార్థ శోధన శోధన అంటే ఏమిటి బాగా వివరంగా ఆ పదాలకు అర్థం తెలుసుకోవడం అని ఎక్కడ అర్థం మనకు ప్రధానంగా కావాల్సింది ఏంటి ఈ తత్ త్వం అర్థశోధన పదార్థ శోధన అంటే ఏమిటి తత్ అనేటువంటి పదములక ఏ అర్థమైతే ఉందో దాన్ని విస్పష్టంగా తెలుసుకోవడం పద అర్థ ఈ పద అర్థ శోధన ఏ ఉపాయంతో చేసినా మనకి నువ్వు ఏమన్నా చెయ్యి నాకు చెప్పవలసింది తత్ అంటే ఏమిటో చెప్పాలి త్వమ్మంటేమిటి చెప్పాలి ఏమి సాంకర్యం లేకుండా విస్పష్టంగా చెప్పాలి అది మనకు కావాల్సింది ఈ సందర్భంలో ఈ పద అర్థ శోధనకు ఉపాయంగా శాస్త్రకారులు ఏం చేశారంటే కొన్ని దృష్టాంతాలు చెప్పారు ఆ దృష్టాంతాలను ఆసరాగా చేసుకుని మనం దేంట్లోకి వెళ్ళాలి తత్వత్వం అనే పదం వెళ్ళాలి అంతేగాని వాటి అర్థం తెలుసుకునేందుకోసం కానీ చెప్పిన దృష్టాంతాలను పట్టుకుని ఊహో వెళ్లాడుతూ కూర్చోకూడదు లోకంలో దృష్టాంతాలు చెప్పే బద్దలున్నారే ఒకప్పుడు ఆ దృష్టాంతంలో కొంత అసత్యం ఉందని తెలుసు కూడా చెబుతూనే ఉంటారు అలా ఎందుకు చెబుతారయ్యా తెలీదా అంటే తెలుసు ఎందుకంటే ఆ విషయాన్ని చెప్పడానికి అదే సులువైన మార్గం అందుకోసమే ఆ దృష్టాంతంలో కొంత అసత్యం ఉన్నా సరే చెబుతూ ఉంటారు అదేమిటండి ఎవరైనా బుద్ధి నాడు అంటే మీ ఇంట్లోనే జరుగుతూ చిన్నప్పుడు నీకు బాగా జ్వరం వచ్చింది జ్వరం వస్తే మాంచి చేదుగా ఉన్న మందు నీకు తాగించాల్సి వచ్చింది కుర్రాడు ఏమంటున్నాడు నేను తాగనుంటున్నాడు అప్పుడు తెల్లంది ఒరే ఈ మందు కనుక నువ్వు తాగితే మీ అన్నయ్యకు ఎంత కండలున్నాయో నీకు కూడా అంత కండలు వస్తాయి రా అంది అంత కండలు వస్తే నువ్వు మీ అన్నయ్యనే కొట్టేసేయచ్చు అని కూడా అంది ఆ తల్లి అలా చెప్పేటప్పుడు కుర్రాడు చేశా అంటే వాడి కండల మీద ఆశతో ఏం చేశాడు చేదుగా సరే చేదుగా ఉన్నా సరే ఆ మందు గుటుక్కం తాగేశాడు ఇక్కడ ఈ మందు వల్ల కండలు పెరుగుతాయి అని తల్లి చెబుతోందే ఈ మాట సత్యమా అసత్యమా పైగా దీనికి దృష్టాంతంగా ఎవరిని చూపిస్తోంది అన్నను చూపిస్తో ఇక్కడ చేదు మందుకి కండలకి కార్యకరణ ఉందా లేనే లేదు అలాగే వాళ్ళ అన్నగారికి కండలు రావడానికి చేదు కారణమా కానే కాదు అయినా సరే పసివాడు మరీ మూర్ఖంగా ఉన్నాడు గనక ఆ తల్లికి వాడి మీద ప్రేమ మరీ ఎక్కువగా ఉంది గనుక వాడి చేత ఏ రకంగా మందు తాగించడం ఆవిడికి అవసరం గనక దానికోసం ఇలా చెప్పేసింది ఆ తల్లి అయితే ఇక్కడ తల్లికి అసత్య దోషం ఉందా లేదా అని ధర్మశాస్త్ర చర్చ ఒకడు లేవదీశాడు అనుకోండి ఆ చర్చ అనవసరం అయినా సరే చర్చ లేవదీస్తే నిస్సంశయంగా తల్లికి అసత్య దోషం లేదు ఎందుకంటే రెండు కారణాలు ఒక కారణం ఏంటంటే పిల్లవాడు యొక్క హితం కోసమే ఆమె ఆ మాట చెప్పింది తప్పితే ఆ మాట చెప్పడంలో ఆవికి వేరే స్వార్థమేది లేదు అది ఒక కారణం ఇంకో కారణం ఏంటంటే ఈ మందు వల్ల జ్వరం తగ్గడం ఖాయం జ్వరం తగ్గితే పిల్లవాడు అన్నం తింటాడు అన్నం తింటే క్రమంగా కండలు వస్తాయి ఉత్తరత్తర కనుక పరంపరగా వీడికి రాబోయే కాలంలో బాగా కండలు రావడానికి ఈ మందు ఇప్పుడు ఒక పరంపర కారణమవుతోంది కనుక ఈ కారణం వల్ల కూడా ఆ తల్లికి అసత్య దోషం ఏమీ లేదు ఈ తల్లి ఏ విధంగా అయితే పిల్లవాడి మీద ప్రేమతో తెలిసి కూడా అసత్యమైనటువంటి దృష్టాంతాన్ని ఇస్తోందో పరోక్షంగా మాత్రమే సత్యత్వాన్ని కలిగినటువంటి దృష్టాంతాన్ని పిల్లవాడికి అందిస్తోందో అలాగే వేదమాత కూడా ఈ దేహమే నేను అనేటువంటి భ్రాంతి ఎవరికైతే ఉందో అటువంటి అతిమూర్ఖుడైనటువంటి సామాంజనుల కోసం అగ్నినుల కోసం ఆ భ్రాంతిని వదిలిపెట్టలేనటువంటి మూర్ఖుల కోసం వారిని ఉద్ధరించాలనేటువంటి అత్యంతమైన ప్రేమతో కొన్ని దృష్టాంతాలు ఏవేవో తీసుకొచ్చి మనకు అప్పచేపుతూ ఉంటుంది అలా చెప్పి ఆ దృష్టాంతాల ద్వారా మనకు విషయబోధ చేస్తూ అందువల్ల మనం ఆ దృష్టాంతాలను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే మనకు శాస్త్రాల్లో ఉన్నటువంటి ప్రామాణికత ఏమిటో అర్థమవుతుంది తప్పితే ఆ దృష్టాంతాలే పట్టుకుని వెళ్లాడి ఆ దృష్టాంతమే తప్పు అని నిరూపిద్దామని ప్రయత్నం చేస్తుండే అసలు విషయం తెలియ మానవుడు నిరంతరము కూడా శాస్త్రీయమైన విచారణ చేయాలి ఏ రకమైన విచారణ చేయాలి తాత్పర్యగ్రాహి అయినటువంటి విచారణ చేయాలి అంటే చెప్పేటువంటి భక్త యొక్క హృదయంలో ఉండేటువంటి తాత్పర్యమేదో అధిగ్రహించేందుకు కావలసిన విచారణ చేయాలి ఈ విచారణ ఎప్పటిదాకా చేయాలి అంటే ఇందాకా చేయాలని డేట్ చెప్పేందుకు విలేదు మండల రోజులు తీక్షగా నువ్వు విచారణ చేయవయ్యా సంవత్సరం చేయవయ్యా నియమం చెప్పేందుకు లేదు ఎంతవరకు చేయాలంటే మనస్సు సంపూర్ణంగా సందేహాలు లేకుండా ప్రశాంతి ఎప్పుడైతే పొందుతుందో అంత వరకు కూడా విచారణ చేస్తూనే ఉండాలి ఏమన్నాడు అశిష్ట మహర్షి తావద్విచార ఏద్విశ్రాంతి మాత్మని సంప్రయాపునర్నాశాం శాంతి తుర్యపదాఫిధం సంప్రయాతి అపునర్నాశాం శాంతి తుర్యపదాఫిధా అది తావద్ విచారేత్ ప్రాజ్ఞ ప్రాజ్ఞ ప్రాజ్ఞుడైన వాడు తావద్ విచారయేత్ అంతవరకు విచారణ సాగిస్తూనే ఉండాలి ఎంతవరకు యావత్ ఎంతవరకు అయితే ఆత్మని తన యొక్క హృదయంలో విశ్రాంతి కలుగుతుందో అంతవరకు ఎటువంటి విశ్రాంతి అపునర్నాశం శాంతిం సంప్రయాతి ఒకసారి శాంతి కలిగిన తర్వాత మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత అశాంతి రాకూడదు ఇవాళ ఏదో ఒక ఆలోచన చేశాం ఒక ఆయన వచ్చి చేశాడు ఇవాళ ఈ సంతాలు తీరిపోయినట్టే ఉన్నాయి మన్నాడు మళ్ళీ ఇంకో ప్రశ్న పుట్టింది అది శాంతి కాదు అపునర్నాశమైనటువంటి పునః లేనటువంటి శాశ్వతమైనటువంటి శాంతి ఎప్పటిదాకా లస్తుందో ఎప్పటికీ లభిస్తుందో అప్పటిదాకా ఈ విచారణ చేయాలి అటువంటి అపునర్నాశమైనటువంటి శాంతికే మరో పేరేంటంటే తుర్యం లేక తురీయం దీని పేరే మరో పేరు ఏంటంటే సప్తమావస్థ అని కూడా అంటూ ఉంటారు సప్తమ భూమిక ఇవన్నీ పేర్లు టెక్నికల్గా ఈ తురీయావస్థను పొందిన వాడికి ఇహలోక పరలోకాల్లో చేయవలసిన పని ఏమీ ఉండదు కర్తవ్యమే ఉండదు ఎందుకంటే కోరిక ఉండదు కనుక వాడు గృహస్థ సరే సన్యాసేనా సరే వాడి ఏ రకమైన కర్తవ్యమూ లేదు వాడు జీవించినా మరణించినా సరే ఏదైనా పనులు చేస్తున్నా సరే మాని సరే వాడిలో ఏ రకమైనటువంటి విక్షేపాలు ఉండవు విక్షేపం అంటే ఏంటి ఒక భావం నుంచి ఇంకో భావానికి జంపింగిల్ చేస్తూ ఆ విక్షేపాలు ఏమి ఉండవు ఏ రకమైన మార్పులు ఉండవు అప్పటి వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నిర్మందర ఇవాంబుహి అంటున్నాడు ఆయన దాన్ని ఒక శ్లోకంలో పెట్టాడు శ్లోకంలో చిన్న వాక్యం మాత్రమే చెబుతున్నాను నిర్మందర ఇవా అంబోధిం అన్నాడు అంబోధి సముద్రం ఏ సముద్రం మందర పర్వతాన్ని తీసి పక్కన పెట్టిన తర్వాత సముద్రం ఎలా ఉంటుందో పాల సముద్రం అట్లా ఉన్నట్టు ఆయన ఎవరు ఎవరికైతే ఈ తులియావస్థ లభించిందో ఆయన అంటే సముద్రం మథనం చేసే సమయంలో ఏం చేశాడు ఆ మందర పర్వతాన్ని బట్టి దేవదాములు మథనం చేశారు దేవతలు అంటే సద్భావాలు దానవులు అంటే దుర్భావాలు అని చెప్పేసి భాష్యంలో చెప్పారు ప్రతి మనిషికి కూడా సందేహ రూపంలో దుర్భావములు నిశ్చయ రూపంలో సద్భావములు కలుగుతూ ఉంటాయి ఆ సద్భావ దుర్భావముల యొక్క మథనమే సముద్ర మథనం ఆ సముద్ర మథనం అయిపోయిన తర్వాత మందర పర్వతం తీసి పక్కన పెడితే ఆ బాల సముద్రం అమృత సముద్రం ఉంటుందో ఈ తురియా స్థితి పొందినటువంటి మనిషి యొక్క స్థితి అలా ఉంటుందయ్యా అలాంటి స్థితి వచ్చేందుకోసం మనం ప్రయత్నం చేయాలి ఆ విచారణ చేయాలి అని వశిష్ట మహర్షి చెబుతున్నాడు శాస్త్రం కాలం విచారణ చెయ్యాలి అనే ప్రశ్న వచ్చింది దానికి సమాధానం చెబుతున్నాడు వశిష్ఠమహర్షి తావద్విచారాజ్ విశ్రాంతిభిధా అపునర్నాశాం శాంతి ఆత్మని సంప్రయాతి విచారణ చేసేటువంటి సాధకుడు యొక్క హృదయంలో ఒకనక శాంతి ఉదయించాలి ఎటువంటి శాంతి అపునర్నాశం దానికి నాశం ఉండకూడదు ఒకసారి శాంతి కలిగిన తర్వాత ఇవాళ మనసు ప్రశాంతంగా ఉందండి మన్నాడికి నిన్న మనసు ప్రశాంతిగా ఉంది కానీ ఇవాళ ఏమంట కల్లోలంగా ఉందండి అంటే అది ఈ శాస్త్ర విచారణ జన్యమైనటువంటి శాంతి కాదు అపునర్నాశమైనటువంటి అంటే నాశమే లేకుండా శాశ్వతంగా ఉండిపోయేటువంటి శాంతి కనుక లభిస్తే దానికి శాస్త్రంలో ఏమని పిలుస్తారంటే తుర్య పదాఫిధాం అంటున్నారు తురీయ స్థితి అని పిలుస్తారు దాన్ని అటువంటి తురీస్థితి అనేటువంటి ఆ శాంతిని పొందాలి ఆ పొందేదాకా శాస్త్ర విచారణ చేయాలి ఈ సందేహరహితమైనటువంటి శాంతి ఏదైతే ఉందో దాన్నే తురియస్థితి అని సప్తమ భూమిక ఇలా అనేక పిల్లలతో పిలుస్తూ ఉంటారు ఆ భూమికలను పొందిన వాడికి ఇహలోక పరలోకాల్లో రెండింటిలో కూడా చేయవలసిన పని ఏమీ ఉండదు వాడు గృహస్థ అయినా సరే సన్యాసి అయినా సరే వాడికి ఏ రకమైన కర్తవ్యము ఉండదు వాడు జీవించినా సరే మరణించినా సరే ఏదైనా పనులు చేస్తున్నా సరే మరణినా సరే వాడిలో ఏ రకమైనటువంటి విక్షేపాలు ఉండవు అంటే ఆలోచనల యొక్క కల్లోలాలు ఉండవు ఏ మార్పులు ఉండవు అప్పటి వాడి స్థితి ఎలా ఉంటుంది అంటే దాని గురించి ఇక్కడ చాలా శ్లోకాల్లో వర్ణించాడు సారాంశమైన మాట ఏం చెప్పాడంటే నిర్మంధర ఇవా అంబుధిం అన్నాడు నిర్మంధరహ ఇవ అంబోధిం అంబోధి అంటే సముద్రం మందర పర్వతాన్ని లోంచి బయటికి తీసిన తర్వాత అంటున్నాడు అంటే కథను పరామర్శిస్తున్నాడు ఏమని సముద్రం మథన కథ అందరికీ తెలుసు కదండి పాల సముద్రంలో ఆ మందర పర్వతాన్ని వేసి మథనం చేస్తుండే సమయంలో ఆ పాల సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంది దేవతలు దానవులు అంతా అయిపోయింది అమృతం పుట్టేసింది అప్పుడు ఆ మందర పర్వతాన్ని పక్కన పెట్టేశారు అప్పుడు ఆ సముద్రం ఎలా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది అలాగా మందర పర్వతం తీసేసిన తర్వాత ఆ పాల సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది ఎవరికి ఈ శాశ్వతమైనటువంటి అపునర్నాశమైనటువంటి ప్రశాంతి సప్తమ భూమిక ప్రశాంతి తురీయ స్థితి ప్రశాంతి ఎవరికి లభించిందో వాడికి ఆ విధంగా ఉంటుంది సతిష్ఠతి యథాస్థితం వాడు ఎలా ఉన్నాడో అలా ఉండి ఉండిపోతాడన్నాడు యథాస్థితిలో ఉండిపోతాడు ఏ రకమైన మార్పులో ఉండవు ఆ స్థితి వచ్చేదాకా రామా ఎవడైనా సరే సాధుకుడు అనుకునేవాడు వాడు శాస్త్ర విచారణ చేయాలయా అయితే ఈ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాను నీకు మళ్ళీ చూస్తున్నాను ఏంటంటే ఇలాంటి బోధలను పొందేటప్పుడు ఆ బోధల సమయంలో శాస్త్రాల్లో కొన్ని ఉపమానాలు వస్తుంటాయి దృష్టాంతాలు వస్తూ వచ్చినప్పుడు వాడి యొక్క తాత్పర్యాన్ని గ్రహించాలి ఏది దృష్టిలో పెట్టుకుని ఏది మనస్సులో పెట్టుకుని ఈ దృష్టాంతం చెప్పారో దాన్ని గ్రహించాలి అంతేగాని వాటిలో ఉండే దోషాలను పట్టుకుని వేళ్లాడతారు కొంతమంది అలా దోషాలను పట్టుకుని వేళ్లాడేవాడిని ఏమంటారు బోధ చెంచువులు అంటారు ఆ చెంచు ప్రత్యేది సంస్కృతంలో చెంచు అంటే అతి ఆసక్తి ఈ ఏదన్నా ఒక విషయం చేద్ద దాంట్లో దోషాలు ఏమన్నా ఏమని వెతుక్కుంటూ వాడికి ఆసక్తి అలాంటి వాడికి ఉందే తన యొక్క దుస్తర్కంతో రెండు నష్టాలు తెచ్చుకుంటాడు వాడికి ఏమిటంటే ఒకటి వాడికి ఏదైనా జ్ఞానం కానీ జ్ఞాన సాధనాలు కానీ బోధిస్తే వాడిని వికృత రూపం కల్పిస్తాడు తన యొక్క దుస్తర్కం చేత దానివల్ల వాడికి ఏం నష్టం వస్తుందంటే పరమాత్మ జ్ఞానమే అనర్థమేమో అనేటువంటి భావం కలిగి అదే నిజముకుని అలాగే వాదిస్తూ ఉంటాడు ఇది ఒక దోషం రెండో దోషం ఏంటంటే ఈ ప్రపంచాభిమానాన్ని వదులుకోలేక దేహాభిమానాన్ని ఇంద్రియాభిమానాన్ని ఏది వదులుకోలేక ఇంద్రియ నిగ్రహం వంటి జ్ఞాన సాధనాలు ఏవి కూడా వాడికి పట్టక ఎప్పుడు కుతర్కాల్లో పట్టుకుపోయి వాడితోనే కొట్టుకుపోతూ ఉంటాడు వాడికి ఇక సాధన ముందుకు సాగనే సాగదు కనుక రామా వాడు ఎవడూ కూడా ఇలాంటి బోధ చంచు లక్షణాలతో పడకూడదు అత్యాసక్తిగా దోషాలను వెతకూడదు ఏ దృష్టితో ఉపమానాలు చెప్పారో అది గ్రహించుకుంటూ శాస్త్రార్థ విషయం ఏమిటో ఆ పరమార్థంలోకి వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళాలంటే శాస్త్రంలో ఏ ప్రమాణాలను వినియోగిస్తున్నారో ఆ ప్రమాణాలను గురించి జ్ఞానం కావాలి ప్రమాణం అంటే ఏమిటి అనే ప్రశ్న వచ్చింది ఈ ప్రమాణం గురించి ఒక్కొక్క శాస్త్రజ్ఞుడు ఒక్కొక్క రకంగా చెబుతూ వస్తారు వాళ్ళు ఏమంటారు చారువాకులు అంటే నాస్తికవాదులు అంటే ప్రత్యక్షం ఒకటే ప్రమాణం అంటారు తార్కికులు మళ్ళీ వాళ్ళు ఏమన్నా నాలుగు ప్రమాణాలు అంటారు వేదాంత మతం వారు ఏమైనా ఆరు ప్రమాణాలు అంటారు పౌరాణిక మతం వారేమో మొత్తం వాళ్ళు ప్రమాణాలు చెబుతారు ఏమిటి ప్రమాణాలు ఎన్ని ప్రమాణాలు ఏమిటంటే ఇక్కడ వశిష్ఠ మహర్షి నిష్కర్ష చేస్తున్నాడు సర్వ ప్రమాణ సత్తానాం పదమర పాకమే హా ప్రత్యక్ష ప్రమాణం ఏకం ఏవ ఒకటే ప్రమాణం ఇక్కడ ఏమిటి ప్రత్యక్షం ప్రత్యక్షం ఒక్కటే మా మతంలో ప్రమాణం ఎట్లాగైతే నాస్తికులు చారుబాకులు ప్రత్యక్షం ఒకటే ప్రమాణం అంటున్నారో మేము కూడా వేదాంతంలో అయితే చెబుతున్నాం ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం ఇంకోటి ప్రమాణం లేదు అదేమిటండి ఇంకా ప్రమాణం ఏది లేదా ఊహాజ్ఞానం లేదా ఉపమాన జ్ఞానం లేదా అనేక రకాలుగా జ్ఞానం సంపాదిస్తాం కదా మరి వేద జ్ఞానం లేదా వేదం కూడా కొంత జ్ఞానం సంపాదిస్తాం కదా అంటే ఎన్ని ప్రమాణాలైనా ఉండవచ్చు కాకయ్యా ఏమైనప్పటికీ కూడా అన్ని ప్రమాణాలు కూడా చివరికి వాడి యొక్క స్వంత ప్రత్యక్ష ప్రమాణంతో వెరిఫై అయితేనే ప్రమాణం అవుతోంది ఏకమేవేహ ఒకటే ఇతర ప్రమాణాలు లేనే లేవు అంటే అని ఊహాజ్ఞానమే లేదా అంటే మళ్ళీ వాదిస్తాయేమో ఉన్నాయి అవన్నీ కూడా ప్రత్యక్షం మీదే ఆధారపడి ఉన్నాయి ఎలాగా ఒకటికి పర్వతం మీద పొగ చూశాడు ఆ పొగ చూసి అక్కడ నిప్పుడు ఊహించి ఉండదు కొండ మీద నిప్పంటుకుంది కారు చూసి అంటుకుంది అందుకునే పొగ వస్తుంది అని చెప్పాడు ఎట్లా చెప్పాడు అనేక చోట్ల లోకంలో పరిశీలించి చూశాడు వీడు ఎక్కడెక్కడైనా సరే ఉంటే అక్కడ వెనకాల తప్పకుండా నిప్పు ఉంటోంది కనుక ఈ జ్ఞానం దేనివల్ల ప్రత్యక్షం మీద వచ్చింది ప్రత్యక్షంగా చూశాడు వాడు ఆ ప్రత్యక్ష జ్ఞానాన్ని బట్టి ఇక్కడ కొండ మీద నిప్పుడు ఊహించాడు అంటే ఇది ఈ ఊహ దేని మీద ఆధారపడింది ప్రత్యక్షం ఆధారపడింది ఈ విధంగా లోకంలో ఎవరెవరు ఎన్ని రకాల ప్రమాణాలు చెబుతున్నారో అన్ని చోట్ల కూడా అది ఎట్లా ఉందంటే ప్రత్యక్షం మీదే ఆధారపడి ఉంటుంది ఎట్లాగంటే ఈ ప్రపంచంలో అనేక చోట్ల నీళ్లున్నాయి అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి సముద్రంలో మేఘాల ద్వారా వస్తూ ఉంటాయి ఆ మేఘాల ద్వారా వచ్చి ఆయా చెరువుల్లోనూ బావుల్లోనూ పడుతూ ఉంటాయి ఆ చెరువులు బావుల్లో ఏర్పడినటువంటివి మళ్ళీ సముద్రంలో కలుస్తూ ఉంటాయి సముద్ర నదుల్లో పడినటువంటి నీళ్ళు ఏమన్నా సూటిగా సముద్రంలో కలుస్తాయి చెరువుల్లో పడిన నీళ్ళేమో వేసవికాలం వచ్చేదాకా ఆగి ఎండలకి ఎండి ఆ వేపరూపంలో నీటి ఆవిరి రూపంలో మేఘాల్లోకి ప్రవేశించి అక్కడి నుంచి పరంపరగా మళ్ళీ సముద్రంలోకి చేరతాయి ఎలాగైతే ప్రపంచంలో ఉండేటువంటి నీరంతా కూడా సముద్రంలోంచి వచ్చి సముద్రంలోకి మళ్లీ కలిసిపోతోందో అట్లాగే లోకంలో ఎన్ని శాస్త్రాల వారు ఎన్ని ప్రమాణాలు చెప్పినా కూడా ఆ ప్రమాణాలన్నీ కూడా ప్రత్యక్షంలోంచే జన్మించి చివరికి ప్రత్యక్షంలోనే చేరిపోతాయి అందుకే మేమేమంటున్నామంటే ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం అంటున్నాం బాగానే ఉంది మరి ప్రత్యక్షం అంటే ఏమిటి యథార్థ జ్ఞానాన్ని కలిగించే సాధనం ఏదైతే ఉందో అది ప్రత్యక్షం సామాన్యంగా యథార్థ జ్ఞానాన్ని కలిగించే సాధనాలంటే ప్రమాణాలు అంటూ ఉంటారు అలాంటి వాటిలో అలాంటి సాధనాలలో అతి ముఖ్యమైన సాధనమే ప్రత్యక్షం ప్రత్యక్ష ప్రమాణం మనకు అనుభవంలో మనకి ప్రత్యక్ష జ్ఞానాన్ని కలిగించేటువంటి అతి ముఖ్య సాధనాలు ఏవి అంటే పంచేంద్రియాలు కనుక ఈ పంచేంద్రియాలే మనకి ముఖ్యమైన ప్రత్యక్ష ప్రమాణాలు ఇంతేనా ఇంతకంటే లేదా అంటే ఇది ఒక స్థాయి మాత్రమే కొంచెం లోతుగా ఆలోచించు ఈ ఇంద్రియాల యొక్క రాకపోకలను పనిచేసే తీరును మనం గమనించి తెలుసుకుంటున్నాం ఇవాళ నా కన్ను బాగా పనిచేస్తోంది ఇవాళ నా బొర్ర బాగా పనిచేస్తోంది ఇవాళ నా మొక్కులు బాగా పనిచేస్తున్నాయి అని ఇలాగే చెబుతూ ఉంటారు ఒక్కొక్క రోజున నా మైండ్ ఇంత చురుగ్గా లేదండి అని చెబుతున్నారు అంటే మనస్సు పనిచేస్తోందని చేయట్లేదని ఇంద్రియం పనిచేస్తోందని చేయడం లేదని మనం చెబుతున్నాం ఎలా చెబుతున్నాం ఇది ఎవరైనా పక్క వచ్చి మనకి సాక్ష్యం చదువుతున్నాడా ఇతర సహాయం లేకుండానే మనంతలో మనంగానే ఈ విషయాలు తెలుసుకుంటున్నాం అలా తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉన్నదో ఏ జ్ఞానము నా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి పనిచేయటం లేదు నా ఇంద్రియాలు ఇవాళ బాగా పనిచేస్తున్నాయి బాగా పనిచేయటం లేదు నా మనస్సు ఇవాళ బాగా పనిచేస్తోంది బాగా పనిచేయటం లేదు అని ఈ విధంగా ఇంద్రియాల గురించి మనస్సు యొక్క గురించి వాటి ఫంక్షనింగ్ గురించి మనకి ఏ జ్ఞానం కలుగుతోందో దాన్ని వేదనము అని పిలుస్తారు ఇది కొత్త పేరు పెట్టారు వేదనము తెలుగులో వేదనం అంటే దుఃఖం సంస్కృతంలో వేదనం అంటే జ్ఞానం అంచేది ఎక్కడంటే ఆ జ్ఞానం అనేటువంటి అర్థం కలిగినటువంటి వేదనం అనే పదాన్ని తీసుకొచ్చి దీన్ని పేరు పెట్టారు దేనికి దేని ద్వారా అయితే మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయని చేయడం లేదని మనం మనంతా మనమే తెలుసుకుంటూ ఉంటామో దానికి వేదనము పేరు పెట్టారు ఇంద్రియాలను కూడా తెలుసుకునేది వేదనమే కనుక ఈ వేదనం అనేది ఇంకా ముఖ్యమైన ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పాలి లోకంలో ఉండే ఇతర వస్తువులను ఇంద్రియాలు తెలుసుకుంటాయి అని చెప్పి ఇంద్రియాల ప్రత్యక్ష ప్రమాణాలు అవుతున్నాయి అది ఒక స్థాయి అని చెప్పాం ఆ పై స్థాయిలోకి ఇంద్రియముల యొక్క రాకపోకల్ని ఇంద్రియముల యొక్క చురుకుదనాన్ని మందధనాన్ని వీటన్నిటిని తెలుసుకునేది ఏదైతే ఉందో దాన్ని వేదనని పేరు పెట్టాం గనక ఆ వేదనం ఇంద్రియాల కంటే ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది ఈ వేదన ఉందే అది ఇంద్రియాలను మాత్రమే కాకుండా ఏం చేస్తామంటే దాంట్లో ఉన్న చమత్కారం ఏమిటంటే ద్రష్టలైన ఇంద్రియాలను దృశ్యాలైన విషయాలను వాటికి అనుకూలంగా ఉన్నటువంటి దర్శన క్రియను ఈ మూడింటినీ కూడా అది మనకు అనుభవింపజేస్తూ ఉంటాయి ఏది ఈ వేదన అనేది ఈ వేదనం ఏం చేస్తుంది ఇంద్రియాలను మనకు చూపిస్తుంది ఇంద్రియాల ద్వారా ఎదుర్కొన్న చెట్టు పొట్ట మొదలైనటువంటి విషయాలను చూపిస్తుంది అలా నేను నేనిప్పుడు చెట్టును చూస్తున్నాను నేను ఇప్పుడు పుట్టను చూస్తున్నాను అనేటువంటి దర్శనాన్ని కూడా మన అనుభవంలోకి తీసుకొస్తుంది కనుక ఇక్కడ వీటిలో ఏమిటంటే ఇంద్రియాలని ద్రష్ట అని పిలిచాం చెట్టు పూట మొదలైన వాటిని విషయాలని ఏమన్నా దృశ్యములు అని పిలిచాం ఈ రెండింటికి అనుసంధానం చేసే దర్శన క్రియని దర్శనం అని పిలిచాం ఈ ద్రష్టని మధ్యలో ఉండే దర్శనాన్ని ఆ చివరి ఉండే దృశ్యాన్ని ద్రష్ట దర్శనము దృశ్యము ఈ మూడింటినీ కూడా మనకి ఎవరు తెలియజేస్తున్నారు అంటే ఈ వేదనమే తెలియజేస్తాం అందుకంటే వేరే సాధన లేదు ఈ ద్రష్ట దృశ్యము దర్శనం అనే వాటిని ఏమంటారు త్రిపుటి అంటారు కనుక సంగ్రహంగా చెప్పుకునేదన్నది త్రిపుటిని మనకు తెలియజేసేది ఏదైతే ఉన్నదో అదే వేదనము అని పేరు వచ్చిందనమాట వేదననే కొత్త పేరు పెట్టేటప్పటికి ఈ వేదనం అనేది ఏమిటో కొత్త వస్తుంది దీని గురించి చాలా వివరించాలి అనిపిస్తుందేమో కానీ మన అనుభవంలో ఉన్న విషయమే పేరు కొత్తది తిదే రోజు ఇంద్రియాల యొక్క రాకపోకలను ఇంద్రియాల యొక్క చురుకుతనాన్ని మందతనాన్ని మనంతలో మనమే తెలుసుకుంటున్నాం ఎవడు తెలుసుకుంటున్నాడు మనలో అని ఆలోచిస్తే ఇంకెవడు ఈ శరీరంలో ఉన్న జీవుడే ఈ జీవుడే తెలుసుకుంటున్నాడు ఇవాళ నా మనస్సు బాగా పనిచేస్తోంది బాగా పనిచేయట్లేదు నా ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయి బాగా పనిచేయట్లేదు అని జీవుడే తెలుసుకుంటున్నాడు గనక ఇప్పుడు మనం వేదనాన్ని కొత్తగా పేరు పెట్టాం గనక వేదన అంటే ఎవరని తేలింది వేదన అన్నా జీవుడన్నా ఒకటే అని తెలింది కనుక ప్రత్యక్షం అంటే వేదనం వేదనం అంటే జీవుడు అని తెలిచాం ఇప్పటికి కనుక అసలైన ప్రత్యక్ష ప్రమాణం ఎవరు అంటే ఈ జీవుడే మనలో ఎవడైతే జీవుడనేవాడు ఉన్నాడో ఆ జీవుడే అసలైన ప్రత్యక్ష ప్రమాణం అదే పేరు పేరు అసలు తప్పితే ఉన్నది జీవుడే కనుక ఇదయ్యా ప్రత్యక్ష ప్రమాణం అయితే ఈ ప్రత్యక్షం దగ్గర నుంచి ఇతర ప్రమాణాలు అందుకునేదేలాగా ఆ విషయం వివరించవలసి ఉంది అన్నాడు వశిష్ఠ మహర్షి రామా ఈ ఐదు పేర్లను సార్థకంగా వినియోగించే వివరం ఏడో చెబుతా విను అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఏమిటంటే ప్రత్యక్ష ప్రమాణాన్ని గురించి కదండి మనం చర్చ చేస్తున్నాం ఈ ప్రత్యక్ష అనుభవం ఉందే అది దాంట్లో ఐదు రకాల షేడ్స్ ఉన్నాయి ఈ ప్రత్యక్షానుభూతిలో ఉండేటువంటి ఒక్కొక్క షేడ్ను బట్టి ఒక్కొక్క అర్థాయను బట్టి ఒక్కొక్క నామచ్ఛాయ వచ్చింది ఒక్కొక్క కొత్త పేరు వచ్చింది ఏమిటంటే ద్రష్ట దృశ్యం దర్శనం ఇది త్రిపుటి ద్రష్ట అంటే చూసే ఇంద్రియాలు దృశ్యం అంటే చూడబడేటువంటి చెట్టు పుట్టామల విషయాలు దర్శనం అంటే ఈ రెండింటి మధ్యలో జరిగేటువంటి దర్శనక్రియ దీన్నే త్రిపుడు అని పిలుస్తారు ఇదివరకు చెప్పుకున్నా దీని మీదకి ఈ ముడిటి మీదకి కూడా ఈ త్రిపుటి మీదకి సాక్షి చైతన్యం వ్యాపించింది ఆ వ్యాపించినప్పుడు నేనిప్పుడు ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుతున్నాను జ్ఞాన వ్యవహారం కనుక కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇలా జ్ఞాన వ్యవహారం గనక కలుగుతూ ఉన్నట్టయితే ఆ వ్యవహారావస్థలో ఆ చైతన్యాన్ని ప్రత్యక్షము అని త్రిపుడి మీదికి చైతన్యం ప్రసరించి ఆ చైతన్యం వల్ల కలిగినటువంటి జ్ఞానం వ్యవహార దశలో కనుక వచ్చినట్లయితే అప్పుడు దాన్ని ప్రత్యక్షము అని పిలుస్తారు ప్రత్యక్ష జ్ఞానం అని పిలుస్తారు ఇదేం జ్ఞానము అంటే ప్రత్యక్ష జ్ఞానము అనేటువంటి వ్యవహారం ఏర్పడుతుంది ఈ సందర్భంలో ప్రత్యక్షం అనే మాట బాగుంటుంది అదే చైతన్యం అదే త్రిపుడిని అనుసరించి కేవలం జ్ఞానస్వరూపంతో ఉండిపోతే అప్పుడు దాన్ని ఏమని పిలుస్తారంటే ప్రత్యక్షన్ని పిలరు అప్పుడు అనుభూతి అని పిలుస్తారు ఒకటి లోపల ఒక అనుభూతి కలిగింది నాకు ఇప్పుడు ప్రత్యక్ష జ్ఞానం కలిగింది అండ్ వాడు నాకు అనుభవం కలిగింది ప్రత్యక్షంగా అంటాడు కనుక ఏంటి లోపల అనుభూతి అనుభవం అనే పదలేకపోయిస్తాడు లోపల ఒక జ్ఞానం వాడికి వాళ్ళలో వాడు అనుభవించే దశలో ఉన్నట్లయితే అప్పుడు దాన్ని అనుభూతి అని పిలుస్తారు అదే కనుక వ్యవహార దశలోకి వస్తే నాకు ప్రత్యక్షంగా జ్ఞానం కలిగింది ప్రత్యక్ష జ్ఞానం అని పిలుస్తారు అదే త్రిపుడిని క ఈ చైతన్యం కనుక పని నిర్వర్తిస్తుంటే ఆ నిర్వర్తించే సమయంలో ఆ చైతన్యానికి వేదనము అని పిలుస్తారు అంటే నాకు ఇప్పుడు వేదనం కలుగుతోంది జ్ఞానం కలుగుతోంది అంటే ఆ వేదన శబ్దాన్ని ఎప్పుడు పిలుస్తారంటే వాడికి కలిగేటువంటి జ్ఞానం అది వ్యక్తం అవుతుంది ప్రకాశనం జరుగుతోంది అప్పుడు దానికి వేదనం పేరుతో దాన్ని వ్యవహరిస్తూ ఉంటారు ఉన్నది ఒకటే అది చేసేటువంటి క్రియా ఛాయలను బట్టి మారిపోతాం అదే త్రిపుడిని ఆ చైతన్యం ప్రకాశ చైతన్యంతో వ్యాపించి ఉన్నట్లయితే అప్పుడు దాన్ని ప్రతిపత్తి అని పిలుస్తా వాడికి వాడికే ఆ ప్రతిపత్తి కలిగింది ప్రతిపత్తి అంటే జ్ఞానమే కొత్త పేరు అంతే అదే చైతన్యం గనక ప్రాణవాయువును ధరించి ఉన్నట్లయితే జీవుడు పిలుస్తా ప్రాణవాయువుతో ప్రసక్తి లేకపోతే అప్పుడు ప్రతిపత్తిని గాని అనుభూతిని కాని ప్రత్యక్షాన్ని పిలుస్తారు ఈ జీవుడు అనేవాడు ప్రాణవాయం ధరించి చైతన్యం ఎలాగే ఉంటుంది వీడు ఉంటేనే దక్కిన పనులు ఏ సందర్భంలో అయితే దీన్ని ప్రత్యేకంగా మనస్సులో పెట్టుకుని రిఫర్ చేస్తూ మాట్లాడవలసి వచ్చిందో అప్పుడు జీవుడు పదాన్ని ఆ చైతన్యానికి వినియోగిస్తారు ఈ సందర్భంలోనే చైతన్యానికి మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి జారామా వాటిని వివరిస్తాను నేను ఐదు పేర్లు ఆ పేర్లు ఒక దృష్టితో చూస్తే సమానార్థంగా రావడం మరో దృష్టితో చూస్తే అర్థఛాయాలను ఆశ్రయించి క్రియా ఛాయలను ఆశ్రయించి వేరువేరుగా ఉండటం ఆయా ఔచిత్యాలను బట్టి ఆయా సందర్భాల్లో ఆయా పదాలను వినియోగించుకోవడం చెప్పా అంతమాత్రం చేత ఐదు పేర్లే అనుకోకూడదు ఇంకా చాలా పేర్లున్నాయి అయితే ఏంటంటే ఇక్కడ మహర్షి మరికొన్ని పేర్లు చెప్పి వాడి యొక్క ఔచిత్యాలను వివరించాడు అవి అర్థం కావాలంటే మనం కొంచెం ఎక్కువ వివరణ చేసుకోవాలి ఏంటంటే మానవుడు ఒక వస్తువును చూస్తున్నాడు వేడి ద్వారా చూస్తున్నాడు ఇంద్రియాల ద్వారా చూస్తున్నాడు ఇంద్రియాల ద్వారా వాడికి ఆ జ్ఞానం ఎలా కలుగుతోంది అనే అంశం మీద వేదాంత శాస్త్రంలో చాలా పరిశోధన చేశారు ఆ వివరాలని చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది మనకి ఆ చర్చలు వాదోపవాదాల మాట పక్కన పెట్టేసి సారాంశం చెప్పుకోవాలంటే ఆ సిద్ధాంతం యొక్క సారం ఇలా ఉంది ఏ సిద్ధాంతము ఇంద్రియముల ద్వారా మనకు విషయ జ్ఞానం ఎలా కలుగుతోంది అనేటువంటి దాని మీద సిద్ధాంతం ఆ వేదాంత సిద్ధాంతం యొక్క సారం ఏమిటంటే మనస్సు అనేది ఒకడుంది దానికే అంతఃకరణం అని పేరు ఈ అంతఃకరణానికి అంటే మనస్సుకి సొంత ఆకారం అంటూ ఏది ఉండదు అది అంతఃకరణ యొక్క స్వభావం ఎటువంటి తైజసము అన్నారు అంటే అది సూర్యకిరణంలాగా అతి స్వచ్ఛమైనటువంటి ప్రసరణశీలమైనటువంటి తేజోమయ ద్రవ్యము అర్థం అతి చురుకుగా ప్రయాణం చేస్తుంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది ప్రసరణశీలంగా ఉంటుంది అది మనస్సు యొక్క ఆకారం అంతేగాని దాని సొంత ఆకారం అంటూ ఇది అది శరీరంలోని పంచేంద్రియాల ద్వారా కూడా ఎప్పుడు బయటికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం పంచేంద్రియాలే తూములు అనుకున్నట్లయితే ఆ తూవ ద్వారా నిరంతరము బయటికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది లోపల ఉండేటువంటి జీవ వేరే ప్రతిబంధకం కనుక ఏది లేకపోయినట్లయితే అది ఒడుగున బయటికి ప్రసరించేసి ఏ ఇంద్రియం ద్వారా బయటికి రావడానికి సవకాశం లభించిందో ఆ ఇంద్రియానికి సంబంధించిన విషయం ఏదైతే దొరికినట్లయితే దాన్ని ఆక్రమించేస్తుంది ఉదాహరణకి కన్ను తీసుకుందాం లోపల జీవ చైతన్యం కంటి ద్వారా బయటికి వచ్చేటువంటి సవకాశం లభించింది అనుకోండి అప్పుడు ఆ కంటి ద్వారా వచ్చే బయట ఒక రూపం కనిపించింది కంటికి విషయం రూపం కనుక ఓ చెట్టు యొక్క రూపం కనిపించింది వెంటనే ఈ అంతఃకరణ రూపం ద్వారా అంతఃకరణ రూపమైనటువంటి లోపల చైతన్యం ఏం చేస్తుందంటే ఈ కంటి ద్వారా బయటకు వచ్చేసి ఆ చెట్టును ఆక్రమించేసి చెట్టుకు ఏ రూపం అయిందో అటువంటి రూపాన్ని పొందేస్తుంది ఇది అర్థం కావడానికి ఉదాహరణ తీసుకుందాం కొంచెం ఎత్తుగా ఒక చెరువు కింద కొన్ని పొలాలు ఉన్నాయనుకుందాం ఈ చెరువుకి తూములు పెడతారు కదండి ఈ తూములకి మూసేస్తారు బిరాల పెట్టేసి పంటల సమయం వచ్చేటప్పటికి తూము తీస్తారు మూత తూము యొక్క బిరడా తీస్తారు తీసేపటికి ఒక్కసారి బుడుంగన ఆ తుములోంచి చెరువు నీరంతా బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చి ఏం చేస్తుంది ఎదురుకుండా ఏ పొలం అయితే ఉందో ఆ పొలం అంతా నింపేస్తుంది ఈ చెరువులో ఉండే నీరు అంతకుముందు ఉంది చెరువు చదురసంగా ఉంది లోపల నీరు చదురస్ ఉంది ఎప్పుడైతే చెరువు తుములోంచి బయటకు వచ్చి ఈ పొలంలోకి వ్యాపించిందో పొలానికి ఎటువంటి ఆకారం ఉంటే ఈ నీరు కూడా అటువంటి ఆకారాన్ని పొందుతుంది అంటే చెరువు పంచకోణంగా ఉంటే ఈ నీరు కూడా పంచకోణంగా సెటిల్ అయిపోతుంది చెరువు త్రికోణంగా ఉంటే ఈ నీరు కూడా త్రికోణంగా సెటిల్ అయిపోతుంది చెరువు వర్తులాకారంగా ఉంటే నీరు కూడా ఆ వర్తులాకారంగానే ఏర్పడిపోతుంది ఎట్లాగైతే చెరువులోంచి చెరువులో ఉన్న నీరు తూము ద్వారా వచ్చి పొలంలోపడి పొలం యొక్క ఆకారాన్ని పొందుందో అట్లాగే లోపల మన లోపల ఉండేటువంటి చైతన్యమే ఒక చెరువు అనుకుంటే ఈ కన్నే ఒక తూము అనుకుంటే ఈ కన్ననే తుముల నుంచి లోపలుండే చైతన్యం అనే నీరు బయటకు ప్రవహిస్తే ప్రవహించి సరాసరి ఆ చెట్టనే అనే పొల మీదకి వెళ్ళిపోయి చెట్టుకు ఎటువంటి ఆకారం ఉందో అటువంటి ఆకారాన్ని పొందుతుంది అటువంటి ఆకారం పొందినప్పుడు ఏమంటే వీడికి ఈ జీవుడికి నేను ఇప్పుడు చెట్టును ప్రత్యక్షంగా చూస్తున్నాను అనేటువంటి జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది ఇది సిద్ధాంతం ఇదే చెవుకి అన్వయించండి ఈ చైతన్యం అనే చెరువులో ఉండే చైతన్యం అనేటువంటి చెరువుకి చెవు అనేటువంటి తూము ద్వారా బయటకు వచ్చేసే అవకాశం వచ్చింది ద్వారా ఒకడు గంటకొట్టాడు వెంటనే అదే సమయాన్ని గంటకొట్టాడు కనుక ఈ లోపల నుంచి బయటకు వచ్చినటువంటి ఈ చైతన్య జలం ఆ గంట యొక్క ఆకారాన్ని పొందింది ఆ గంట ధ్వని యొక్క ఆకారాన్ని పొందేటప్పటికీ వెంటనే వీడికి నేను గంట ధ్వనిని వింటున్నాను అనే జ్ఞానం కలిగింది ప్రత్యక్ష జ్ఞానం కలిగింది ఈ విధంగా ఏ ఇంద్రియాన్ని పెడితే ఆ ఇంద్రియానికి ముక్కుకి నోటికి అన్నిటికీ కూడా తీసుకోవచ్చు కనుక పంచేంద్రియాల నుంచి మనకి ప్రత్యక్ష జ్ఞానం కలిగేటువంటి ప్రక్రియ ఏమిటి అంటే ఆయా ఇంద్రియములనేటువంటి తుముల ద్వారా లోపల ఉండేటువంటి చైతన్యం బయటికి ప్రసరించి ఆయా విషయముల యొక్క ఆకారాన్ని పొందినప్పుడు ఆయా విషయములు ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాను ఈ రూపాన్ని తెలుసుకుంటున్నాను ఈ శబ్దాన్ని తెలుసుకుంటున్నాను ఈ గంధాన్ని తెలుసుకుంటున్నాను అని ఈ రకమైనటువంటి ప్రత్యక్ష జ్ఞానాలు మనకు కలుగుతాయ్యా అని వేదాంత శాస్త్రంలో సిద్ధాంతం చెప్పారు ఇది ప్రక్రియ లేని ప్రక్రియ ప్రత్యక్ష జ్ఞానం కలిగే ప్రక్రియ ప్రత్యక్ష జ్ఞానం ఎవరు కలుగుతుంది లోపల ఉండే జీవుడికి కలుగుతుంది వేడి ద్వారా కలుగుతుంది ఇంద్రియాల ద్వారా కలుగుతుంది ఇంద్రియాల ద్వారా వీటి ఎట కలుగుతుంది అంటే ప్రక్రియ ఇది లోపల లోపల చైతన్య పదార్థం తయస్ పదార్థం అవడం చేత అత్యంత సూక్ష్మమైనటువంటి ప్రసరణశీలమైన పదార్థం అవడం చేత తక్షణం ఏ క్షణంలోనే అక్కడి నుంచి ఇక్కడి దాకా ప్రసరించేసి ఆ చెట్టు యొక్క ఆకారాన్ని ఆ శబ్దం యొక్క ఆకారాన్ని మొదలైన ఆకారాన్ని పొందటము తద్వారా మనకి జ్ఞానం కలగడం ఇది విధానము అని నిర్ణయం ఇది సనాతనంగా వేదాంత శాస్త్రంలో చేసింది ఇక అధునాతనంగా మనస్సు వచ్చి చెట్టు పుట్ట మొదలైన వాటి యొక్క ఆకారాన్ని ఆవరించేసింది కదండి అట్లా ఆవరించేసినటువంటి పరిస్థితుల్లో దాని పేరేంటంటే చిత్త అంతఃకరణ వృత్తి అని పేరు అంతఃకరణ వృత్తి అంటే మామూలు భాషలో ఏంటంటే మనసులో ఒక ఆలోచన కలవడం అనమాట చెట్టును కూర్చిన ఆలోచన చెట్టును చూస్తున్నాను అనే ఆలోచన కలగడం దానే అంతఃకరణ వృత్తి అంటారు ఆ వృత్తి కలిగేటువంటి చిత్త వృత్తి కలిగేటువంటి ప్రక్రియని ఇప్పుడు వేదాంత శాస్త్రం ఏం చెప్తుందో చెప్పుకున్నాం ఇహ దీన్నే ఆధునిక విజ్ఞానంలో వాళ్ళు ఏ రకంగా దీన్ని సమన్వయం చేస్తున్నారు అనే విషయం మనం పరిశీలించాలి ఆధునిక విజ్ఞానంలో కూడా ఇట్లాంటి విషయాలు ఆలోచిస్తారా అంటే ఏ విజ్ఞానంలో అయినా సరే మనం తెలిసేటువంటి జ్ఞానాల తత్వాన్ని తెలుసుకోవాలని ఎవరి ప్రక్రియలో వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు కన్ను గురించి విచారణ చేసేటువంటి వైద్యులు అలాగే భౌతిక శాస్త్రం వారు కూడా కన్ను ఎలా పనిచేస్తోంది కన్ను వస్తువుని ఎలా చూస్తుంది ఆ విషయాన్ని మనస్సుకి ఎట్టా చేరవేస్తుంది అనే విషయాలు దాంట్లో పరిశోధనలు జరిగాయి కదా దానికి దీనికి సంబంధం లేదే అని సందేహం కలుగుతుంది సందేహం ఎక్కువ ఆధారం ఉండేది కాదు పైపైన పరిశీలన మాత్రమే సందేహం కలుగుతుంది తప్పితే లోతుగా పరిశీలిస్తే రెండుకి తేడా లేదు ఎలాగంటే ఆధునిక విజ్ఞానంలో ఏం చెబుతున్నారంటే కంటికి ఎదురుకుండా ఒక వస్తువు ఉంటే ఆ కాంతి కిరణాలు ఆ వస్తువుపై పడతాయి ఆ పడ్డ కిరణాలు పరావర్తనం చెంది ఆ వస్తువు మీద నుంచి కంటి మీద పడతాయి మళ్ళీ వచ్చి ఆ కంటిలోకి పరావర్తిత కిరణాలు గనక ప్రవేశించినట్లయితే అప్పుడు కంటి గుడ్డు మీద ఆ వెనకాల ఉన్నటువంటి రెటీనా తెర మీద ఎదురుకుండా ఉన్న చెట్టు పుట్ట మొదలైన వస్తువుల యొక్క ఆకారం ప్రతిబింబంగా ఏర్పడుతుంది తలకిందుగా ఆ ప్రతిబింబాన్ని ఎప్పుడైతే అక్కడ పడ్డదో లోపల ఉండేటువంటి నరాలు ఇక్కడ ప్రతిబింబం పడ్డది విషయాన్ని మనస్సుకి లోపల ఉండేటువంటి మస్తిష్కానికి అంతఃకరణకి మనస్సుకి అవి చేరవేస్తాయి అప్పుడు చదురు ఎదురుకుండా ఉన్న వస్తువును చూస్తున్నాను అని ఈ మనస్సు గ్రహిస్తుంది అని ఆధునిక విజ్ఞానం ప్రయోగాల ద్వారా దీన్ని మరి మీరు వేదాంత శాస్త్రంలో చదువుతున్నారు మనస్సే బయటకు వచ్చేసింది ఆ చెట్టు మీద పడిపోయింది చెట్టు యొక్క ఆకారం పొందింది అని చూస్తున్నారు విజ్ఞాన శాస్త్రం ఏం చదువుతున్నారు మనస్సు ఏం లోపలే ఉంది చెట్టు మీద పడ్డటువంటి కిరణాలు పరావర్తనం చెంది కంటి ద్వారా ప్రతిబింబంగా మారితే ఆ ప్రతిబింబ వార్తని నరాలు మనస్సుకి చేరవేస్తే అప్పుడు గ్రహిస్తోంది అని చెబుతున్నారు ఈ రెండు మరి ఎట్లా అవుతాయండి మరి పరస్పర విరోధంగా ప్రయోగాల ద్వారా నిరూపించిన సత్యాన్ని పరిచయం చేసి మరి వేదాంత శాస్త్రం చెప్పింది మనం స్వీకరించాలా అంటే అలా ఏం చేయక్కలేదు ఏ రకమైనటువంటి ప్రయోగాల్ని మనం తిరస్కరించక్కలేదు ఈ విషయాన్ని పూర్వం కూడా మనం ఒకసారి సంగ్రహంగా చెప్పుకున్నాం ఇప్పుడు కొంచెం విపులంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది వైజ్ఞానిక ప్రయోగాల్ని వేటినే కాదనటం అనేది వేదాంత శాస్త్రం యొక్క ఉద్దేశ్యం కాదు అయితే ఈనాటి వైజ్ఞానికే శాస్త్రం ఏ విషయాన్ని చెబుతోందో అదే విషయాన్ని మేము ఒక వేరొక భాషలో వేరొక పరిభాషలో చెబుతున్నాం భాషా పరిభాష మారింది తప్పితే విషయం మారలేదు భావం మారలేదు మరి భాష ఎందుకు మారింది పరిభాష ఎందుకు మారింది అంటే వారు చూసే దృక్కోణం వేరు ఇప్పుడు ఈ శాస్త్రంలో చూపిస్తున్నటువంటి దృక్కోణం వేరు అంతే అందువల్ల భాష మారింది విషయం మారదు ఎలాగంటే ఒక వస్తువు నుంచి కిరణాలు పరావర్తనం చెందాయి కంటి పడ్డాయి అక్కడ ప్రతిబింబం ఏర్పడింది ఆ ప్రతిబింబం పడిన ఏర్పడినటువంటి తెరకి మనస్సుకి మధ్యలో అనుసంధానంగా కొన్ని నరాలు ఉన్నాయి ఆ నరాల ద్వారా ఇక్కడ ప్రతిబింబం ఏర్పడింది వార్త మనస్సుకు చేరుతోంది ఇదే కదండి విజ్ఞాన శాస్త్రం చెప్పింది దీంట్లో తప్పలేదుగా ఒప్పుకున్నాం అయితే మనస్సు బలధ్యానంగా ఉంది ఎదురుకున్న కళ్ళు తెరిచున్నాయి ఆ చెట్టు యొక్క రూపం అక్కడ ప్రతిబింబం పడ్డది మనస్సు ఏమో పరధ్యానంగా ఉంది అప్పుడు మరి ఆ మనస్సుకి విషయం తెలుస్తోంది లేదా తెలియటం మరి ఇక్కడ నరాలు ఇక్కడ ప్రతిబింబం పడ్డదో వర్రో అని చెప్పేసి ఆ మనస్సుకి చెప్పడం లేదా అంటే వార్త చేరేస్తున్నాయి వార్త చేరేసినప్పటికీ మనస్సు మాత్రం ఆ వస్తువును చూసినటువంటి అనుభూతిని పొందలేకపోతుంది పరధ్యానంగా ఉండటం వల్ల ఎందువల్ల అంటే నరాలు అందింద్రియాల నుంచి వార్తలను ఎంత చేరవేసినప్పటికీ వాటిని స్వీకరించేందుకు మారేందుకు కూడా స్వాతంత్యం ఉంది మనస్సుకి మనస్సుకు ఒక్కదానికే ఇటువంటి స్వాతంత్ర్యం ఉంది కన్ను తెరిచి ఉంటే ఎదురుకుండా చెట్టు ఉంటే ఈ కంటికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ స్వరూపాన్ని లోపలికి తీసుకుపోయి తిరవలసిందే ఆగమంటే ఆగదు కంటుకే స్వాతంత్యం లేదు చెవుకుంటే శబ్దాల లోపలికి వెళ్ళి తిరవలసిందే చెవుకి స్వాతంత్యం లేదు ఏ ఇంద్రియానికి స్వాతంత్ర్యం లేదు మనస్సుకు ఒక్కదానికి మాత్రం స్వాతంత్ర్యం ఉంది ఏమిటి ఇంద్రియాలు చేరవేసేటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తల్ని అది ఇష్టమైతేనే అది స్వీకరిస్తుంది లేకపోతే అది తీసుకోదు తన దృష్టిని ఆయా నరాలు చేసే రీతిగా మనస్సే బయటికి వచ్చింది విషయగ్రహణం చేస్తోంది విషయం ఇక్కడ చెబుతున్నారు ఇది వేదాంత శాస్త్రంలో అంటే ఏమిటి మనస్సు తెచ్చేటువంటి వార్తలను పొరపాటు ఇంద్రియాల దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతిబింబాల ద్వారా నరాలు తెచ్చేటువంటి వార్తలను మనసు ఎప్పుడు గ్రహిస్తుందంటే మనస్సు ఇంద్రియాల దృష్టి పెట్టినప్పుడు మాత్రమే వాటిని గ్రహిస్తుంది మనస్సు ఎప్పుడైతే ఇంద్రియ కంటికి వెనకాల ఇంద్రియాలకి వెనకాల ఉన్నటువంటి నరాల మీద దృష్టి పెడుతుందో అప్పుడు ఆ నరాల ద్వారా ఆ ఇంద్రియమే దృష్టి పెడుతుంది ఆ ఇంద్రియం ద్వారా ఆ వస్తువు మీదకి దృష్టి పెట్టినట్టు ఎవరి దృష్టి పెట్టేది లోపలుండే మనసు లోపలుండే మనస్సు దృష్టి ఇటు తెప్పగా అటు వెనక్కి వెను విరచేసి అడుగుతుంది ఇటు విషయాలుండి ఇంద్రియాలుండి వాటికి వెనకాల నరాలుండి ప్రతిబింబాలుండి ఎన్ని ఉన్నా సరే అక్కడ వార్త జారినే జరదు కనుక చివరికి ఈ విషయాన్ని గ్రహించడంలో పరమమైనటువంటి స్వాధనం ఎవరికి ఈ మనస్సుకే ఉంది అందుచేతనే వేదాంతం ఏం చెప్పింది ఈ ప్రక్రియ అని చెప్పింది మనస్సే బయటికి వచ్చి విషయాల్ని గ్రహిస్తుంది అని విజ్ఞాన శాస్త్రం ఏం చెప్పింది దీన్ని కాదనిలే కంటి వెనకాల ఉండేటువంటి నరాల ద్వారా విషయం ఎలా చేరుతుందో ఆ ప్రక్రియ చెప్పింది ఈ ప్రక్రియను మనస్సులో పెట్టుకునే వేదాంత శాస్త్రం కూడా ఏం చెప్పిందంటే మనస్సు ఇంద్రియం దగ్గరకు ఇంద్రియం ద్వారా వస్తువు దగ్గరకు ప్రసరిస్తోంది అని కిరణాల పరావర్తనం కంటిలో పాపలో ప్రతిబింబం వగైరా ప్రక్రియలన్నీ కూడా కంటి చూపు వరకు మాత్రమే వర్తిస్తాయి వేదాంతం శాస్త్రం చెప్పేటువంటి ప్రక్రియ ఏం చెబుతోంది అన్ని ఇంద్రియాలకు ఉసిచేటువంటి సమంగా అన్వయించేటువంటి ప్రక్రియ అని చెప్పాలి ఒక కంటి విషయమే కాదు అన్ని ఇంద్రియాల విషయంలోనూ కూడా మనస్సు నరాల ద్వారా ఇంద్రియాల వార్తను గ్రహిస్తున్నమాట వాస్తవమే అయితే అది కూడా తనకి ఇష్టమైనప్పుడు మాత్రమే గ్రహిస్తోంది అందువల్ల మనస్సే నరాల ద్వారా ఇంద్రియాల దగ్గరకు వచ్చి తద్వారా విషయాలను కూడా విషయం దగ్గర దాకా ప్రసరిస్తోంది అని చెప్పడంలో హేతుబద్ధతికి వచ్చిన లోపం ఏం లేదు లేదు విజ్ఞానం చెప్పారు కంటి వెనకాల దాకానే కిరణాలు ప్రసరిస్తాయి అక్కడి నుంచి నరాలు తీసుకెళ్తాయి అక్కడి నుంచి మనస్సు ఇష్టం ఉంటే తీసుకున్న వాళ్ళు అంగీకరిస్తున్నారు మనస్సు యొక్క ప్రాధాన్యాన్ని ఇక్కడ వేదాంత శాస్త్రం ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటుంది మనస్సే బయటకు వచ్చి విషయాలను గ్రహిస్తోంది చెప్పడం ద్వారా మనస్సుకు ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే విషయాలను అది గ్రహిస్తుంది ఇష్టం లేనప్పుడు ఇంద్రియాలు నరాలు ఎన్ని వార్తలు చేరవేసినా సరే మనస్సు అది పట్టించుకోదు దానికి ఏ వార్త చారదు అనే విషయం మరింత స్పష్టంగా చెప్పాలంటే మనస్సు ప్రాధాన్యాన్ని మనం బయటికి తీసుకువాలి మనం ప్రస్తుతం చర్చ చేస్తున్నటువంటి ప్రకటన అంటే మనస్సుకు సంబంధించిన ప్రకటన తప్పితే ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి ఇండియా ఇంద్రియాల్లో ఉండేటువంటి కండరాలు ఎలా పనిచేస్తున్నాయి అనే చర్చ ఇప్పుడు ప్రస్తుత విషయం కాదు మనస్సు యొక్క ప్రక్రియ ఏమిటనేదే మనకి ప్రకృతంలో ప్రస్తుత సందర్భంలో మనకున్న చర్చ విషయం అందువల్ల ఈ ప్రకరణంలో మనస్సు యొక్క ప్రాధాన్యాన్ని వ్యక్తం చేసే రీతిగా మనస్సే బయటికి వచ్చి శిష్య గ్రహణం అనే ప్రక్రియను ప్రతిపాదించనుందే అది ఈ సందర్భానికి అత్యంత సముచితంగా ఉంటుంది ఎందుకని మనస్సు తీసుకుంటుంది విషయాలు లేదు కదా అంచేది మనస్సు ఏం ఆధునిక శాస్త్రంలో మనస్సు నరాల దాకా దృష్టి పెడితేనే విషయం గ్రహిస్తోందని మీరే చెబుతున్నారు కదా దాన్నే కొంచెం ఎక్స్టెండ్ చేసి మనస్సు ఇంద్రియాల మీదకి ఇంద్రియాల ద్వారా విషయం మీదకి దృష్టి పెట్టినప్పుడు ఆ విషయ జ్ఞానం మనసుకు చేరుతోంది అని చెబుతున్నారు అంతే తేడా ఈ ప్రక్రియని ఈ విధంగా ప్రతిపాదించారు తప్పితే విషయభేదంగానే అభిప్రాయ భేదంగానే లేదు ఇక్కడ ఈ విషయాన్ని మనం గ్రహించినట్లయితే వశిష్ట మహర్షి చెప్పిన దాంట్లో ఏమీ కూడా విజ్ఞాన శాస్త్ర వ్యతిరేకమైనది ఏమీ లేదు అని మనం గ్రహించగలుగుతాం ఇక వశిష్ట మహర్షి చెప్పేటువంటి విషయం దగ్గర వెళ్ళినట్టయితే వశిష్ట మహర్షి దేని గురించి చెబుతున్నానంటే చిత్తవృత్తి గురించి చెబుతున్నాడు అని ఏమంటున్నా అంటే రామా వృత్తి అంటే ఏమిటో తెలిసింది కదా లోపలుండేటువంటి జీవ చైతన్యం ఇంద్రియం ద్వారా విషయప్రవేశం చేసినట్లయితే విషయాకారాన్ని పొందినట్లయితే అప్పుడు అంతఃకరణం యొక్క వృత్తి కలిగింది ఎంతఃకరణం వృత్తి కలిగింది అంటారు దాన్ని చిత్తవృత్తి అంటారు మనోవృత్తి అంటారు మామూలు భాషలో ఆలోచన అంటారు సాక్షి చైతన్యం ఉందే ఇలాంటి అంతఃకరణ వృత్తిని ఉపాధిగా చేసుకుని ఉన్నట్లయితే అప్పుడు అంతఃకరణ వృత్తిలోకి అది వ్యాపిస్తే ఆ చైతన్యాన్నే సంవిత్తు అని పిలుస్తారు ఈ సంవిత్ పదం సంస్కృతంలో స్త్రీలింగ శబ్దం అది మామూలుగా జ్ఞానం అర్థం శుద్ధ జ్ఞానం అనే అర్థంలో కొన్ని గ్రంథాల్లో ఈ సంవిత్ పదాన్ని వినియోగం చేశారు ఇక్కడ వశిష్ట మహర్షి ఈ సంవిత్ పదాన్ని వీలైనంత వరకు చిత్తవృత్తి అనే అర్థంలోనే ఎక్కువ ఉపయోగిస్తున్నాడు ఎప్పుడైతే చిత్తవృత్తిలోకి జ్ఞానప్రసరణ జరిగిందో అప్పుడు దాన్ని సంవిత్వాన్ని పిలుస్తాను అని ఆయన తన యొక్క నిర్వచనం చెప్పుకున్నాడు అంతఃకరణ వృత్తిలోనే అహంవృత్తి అని ఒక వృత్తి ఉంది అంటే ఏమీ అన్ని కొత్తగా ఉంటాయి గొప్ప గొప్ప ఉంటాయి మనందరికీ అనుభవంలో ఉన్నవే నేను అని స్ఫురించడమే అహంవృత్తి ప్రతివాడికి నేను నేను అనే స్పృణ ఉంది కదండి నేనున్నాను నేను చూస్తున్నాను నేను తింటున్నాను నేను విడుతున్నాను నేను వస్తున్నాను అని నేను అనే స్పృణ ఉందిగా ఆ నేను అనే స్పృణ పేరే అహం వృత్తి చైతన్యం ఈ అహంవృత్తిలోకి గనక ప్రవేశిస్తే అప్పుడు దాన్ని ప్రమాత అంటారు మరో పేరు పురుషుడు అని కూడా పిలుస్తారు ఒకే చైతన్యం మామూలు చిత్తవృత్తిలోకి ప్రవేశిస్తే దాని పేరు సంవిత్ అహం వృత్తిలోకి ప్రవేశిస్తే దాని పేరు ప్రమాత లేక పురుషుడు చైతన్యానికి విషయమని రామా ఇందాక నుంచి నీకు విషయము విషయమని కూడా ఒక విషయం చెబుతున్నా ఇంద్రియము విషయము మనస్సు ఇవన్నీ మాట్లాడుతున్నా నేను దీంట్లో చైతన్యం అంతఃకరణంలోకి వృత్తిలోకి ప్రసరించడం చెప్పా అయితే మీరు విషయం ఈ విషయం అంటే చెట్టు పుట్ట మొదలైన పదార్థాలని విషయం అని అంటున్నారు కదా ఈ విషయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇదేమిటి అనే ప్రశ్న నీకు కలగవచ్చు అసలు సిద్ధాంతం ఏంటంటే ఏ చైతన్యాన్ని నువ్వు జీవులను పిలుస్తున్నావో ఆ చైతన్యమే ఈ విషయం ఈ చెట్టు పుట్ట విషయం కూడా అదే అది సిద్ధాంతం అయితే ఆ సిద్ధాంతం సూటిగా చెప్పేస్తే అది వెంటనే అర్థం కాదు అదేమిటండి లోపల ఉండే చైతన్యమేమో అది చైతన్య స్వాహం జ్ఞానస్వాహం అయింది ఎదుర్కొన్న జడపదార్థం ఈ రెండు ఒకటే అంటారేమని నా మీద యుద్ధానికి వచ్చేస్తాను అంచేదేమిటంటే ఈ విషయం అంటే ఏమిటి తెలియాలంటే కొంచెం వివరణ చెప్పాలి నీకు ఏం వివరణ ఒక మనిషి ఒక విషయాన్ని చూసి ఒక జ్ఞానాన్ని పొందుతున్నాడు ఈ మనిషి ఎవరు ఎదురుకుండా ఉండేటువంటి విషయమేమిటి ఈ మధ్యలో కలిగేటువంటి జ్ఞానం ఏమిటి దీని ప్రక్రియ ఏమిటి అనే విషయం నీకు వివరించాలి అది వివరిస్తే కానీ ఎదుర్కొండ విషయం అంటే ఏమిటో నీకు చెప్పడం కుదరదు రామా ఆ విషయం చెబుతానంటున్నాడు వశిష్ఠ మహర్షి దాని గురించి కొంచెం లోతుగా చెబుతున్నాడు ఏంటంటే ఒక మనిషి ఉన్నాడయ్యా వాడు ఎదుర్కొన్న ఓ చెట్టు కళ్ళు బాగానే ఉన్నాయి ఏ వాటికి అవి తెరిచే ఉన్నాయి వెలుతురు కూడా బాగుంది అయినా ఆ చెట్టు వాడికి కారణం ఏమిటి అన్నాడు వశిష్ఠ మహర్షి రావణంటున్నాడు ఏముందండి వాడు పరధ్యానంగా ఉన్నాడు అవునయ్యా పరధ్యానంగా ఉన్నాడని చెబుతున్నావు పరధ్యానం అంటే ఏమిటి పరధ్యానం అంటే ఎవడో నేను చెబుతా విను ఏమిటంటే వాడి యొక్క అంతఃకరణ ఉందే అది వాడి కన్ను ద్వారా బయటికి ప్రసరించి చెట్టు యొక్క ఆకారాన్ని పొందలేదు అలాగనుక పొంది ఉన్నట్లయితే వాడికి చెట్టు కనిపించేది కనుక దీన్నే నువ్వు పరధ్యానం ఏమిటిది అంతఃకరణం బయటకు వచ్చి చెట్టు యొక్క ఆకారాన్ని పొందకపోవటాన్ని నువ్వు పరధ్యానం అని పిలుస్తున్నావు అంతే ఒప్పుకున్నామండి అయితే అంతఃకరణ వృత్తి చెట్టు యొక్క ఆకారం పొందినప్పుడు మాత్రమే చెట్టు కనిపిస్తుంది ఆ అంతఃకరణం కనుక బయటికి వచ్చి చెట్టు యొక్క ఆకారాన్ని పొందకపోతే చెట్టు కనిపించదు మీరు చెబుతున్నారు అంతఃకరణం బయటకు వచ్చి చెట్టు యొక్క ఆకారాన్ని పొందినప్పుడు మాత్రమే అది కనిపించడానికి కారణం ఏమిటి తక్కినప్పుడు కనిపించకపోవడానికి కారణం ఏమిటి అని అడుగుతావేమో చెబుతా అదేమీ కారణం లేకుండా లేదు ఏంటంటే అసలు సత్యం ఏమిటంటే ఈ సృష్టిలోని పదార్థాలన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపాలే పరబ్రహ్మ యొక్క స్వరూపాలే ఏం భేదం లేదు అంటే ఏమి భేదం అంటే అసలు భేదమే లేకపోయినట్లయితే ఇది పరమాత్మ తెలియాలిగా చూడంగానే ఇది చెట్టని ఇది పుట్టని ఇది పులని ఇది పామని నాకు తెలుస్తోందిగా మన భేద భేదం అంటారేమిటి అంటే రూపాంతరాలే అని చెబుతున్నానయ్యా ఉన్న భేదం ఏమిటయ్యా అంటే అసలు పరమాత్మ చైతన్యమేమో ప్రకాశస్వరూపం ఆయన స్వయం ప్రకాశస్వరూపుడు ఆయనే జడవస్తువుల యొక్క స్వరూపాన్ని స్వీకరిస్తాడు జడవస్తువుల యొక్క స్వరూపాన్ని స్వీకరించేటప్పటికీ ఒక విశేషం ఏమొస్తుందంటే ఆ వస్తువులన్నిటి చుట్టూ కూడా అజ్ఞానం అనే చీకటి ఆవరించుకుని ఉంటుంది ఆయన పరిశుద్ధ స్వరూపంతో ఉంటే అజ్ఞానం ఆయన ఆవరించలేదు ఆయన జడ స్వరూపాన్ని స్వీకరించేటప్పటికీ జడ వస్తు స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం చుట్టూతో కూడా అజ్ఞానం అనేటువంటి ఒక చీకటి లాంటిది ఆవరించుకుని ఉంటుంది అంచేత జడ వస్తువులు ఏవీ కూడా స్వయంగా ప్రకాశించలేవు అంటే ఏమిటి పరమాత్మలో ఉన్నటువంటి స్వయం ప్రకాశ లక్షణం ఏదైతే ఉన్నదో అది ఈ అజ్ఞానం అనబడేటువంటి చీకటి చేత ఆవృతమై ఆ స్వయం ప్రకాశత్వం కనిపించకుండా పోతుంది ఇది మామూలు స్థితి ఇలా ఉండగా ఒకనొక వ్యక్తి యొక్క అంతఃకరణ వృత్తి ఒకనొక జడవస్తువు మీదకి గనక ప్రసరించినట్లయితే జడవస్తువుని అని పిలుస్తున్నాం విషయం అని పిలుస్తున్నాం లోకంలో చెట్టు పొట్ట మరినటువంటి విషయాలని కూడా జడవస్తువులే కదండి మన ప్రస్తుతం జడవస్తువుని ఉదాహరణ తీసుకుందాం ఒకనొక విషయమిదికి అంటే ఒకనొక జడవస్తువు దగ్గర కనుక అంతఃకరణ వృత్తి ప్రసరించేటప్పటికీ ఆ విషయాన్ని ఆవరించుకుని ఉన్నటువంటి అజ్ఞానం కాస్త తొలగిపోతుంది ఇది మొదటి ప్రక్రియ దీన్ని శాస్త్రం ఏమైనా పిలుస్తారంటే వృత్తి పిలుస్తారు ఎప్పుడైతే ఆ పైన ఆవరణం తొలగిపోయిందో అప్పుడు ఆ వృత్తి ఎందు ఉపహితమైనటువంటి చైతన్యం ఎలా ఉందంటే అది దీపంలాగా పనిచేసి అక్కడ ఉన్నటువంటి వస్తువుని ఆ విషయాన్ని వెంటనే ప్రకాశింపజేస్తుంది మొదటిది ఎలా ఉంటుంది ఆవరణాన్ని తొలగిస్తుంది రెండోది దీపంలాగా ప్రకాశిస్తుంది చిత్తవృత్తి ఏం చేస్తుంది అక్కడుండే ఆవరణాన్ని తొలగిస్తుంది ఆ చిత్త ప్రవేశించినటువంటి చైతన్యం ఏం చేస్తుంది అది దీపంలాగా ప్రకాశిస్తుంది ఇది కొంచెం కష్టంగాను కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది విషయం ఒక మంచి ఉదాహరణ కనుక చెప్పుకున్నట్లయితే వృత్తి వ్యాప్తి ఫలవ్యాప్తి అనే మాటలకు బాగా అర్థం తెలుస్తుంది అంతఃకరణ వృత్తి రావడం పేరేమన్నా వృత్తి వ్యాప్తి దాంట్లోకి చైతన్యం ప్రసరించడం పేరేమో ఫల వ్యాప్తి ఇవేమన్నా టెక్నికల్ నేమ్స్ పారిభాషిక పదాలు ఇవి అర్థమేందుకు మంచి ఉదాహరణ చెబుతా ఉన్నాం కదా ఏమిటంటే ఒకడు ఒక చీకటి గదిలో కూర్చోబెట్టారు వాడిని వాడి ముందు ఒక టేబుల్ దాని మీద ఒక మంచి విలువ రత్నం పెట్టారు అది జాలకుండా ఆ టేబుల్కి వాడికి మధ్యలో ఒక తెర తెర అడ్డం కట్టారు అప్పుడు ఆయన ఏమన్నారంటే ఏమయ్యా నీకు ఎదుర్కొన్న రత్నం పెట్టాం మీకు ఆ రత్నం కనిపిస్తోందా అన్నారు చాలా విలువలు ఇస్తున్నాం అయ్యా కోహినూరు రత్నం ఇది అది అన్నారు నాకేమీ కనిపించట్లేదండి అన్నాడు అనంకారం చేశారంటే ఓహో పరపాటు జరిగిందయ్యా నీకును రత్నాన్ని మధ్యలో వచ్చిన తెరగట్టాము ఆ తీయడం మరిచిపోయామని ఒకటి వచ్చి తెరదీది పరిచయం వెంటనే పక్కన పెద్ద మనిషి ఏమన్నా తెరదీసేసాం రత్నం కనిపిస్తోందా అన్నాడు నాకు కనిపించట్లేదు ముర్రో అన్నాడు ఓహో మరిచిపోయా ఉండే అని కొడుకుని లైట్ వేశాడు లైట్ వేయంగానే వెంటనే ఎదుర్కొంటూ ఉండే రత్నం కాస్త వాడికి కనిపించింది స్పష్టంగా కనిపించింది లోకంలో ప్రతి జడ పదార్థాన్ని కూడా ఆవరించుకున్నటువంటి అజ్ఞానం అనేది చేయడందే అది ఈ కథలోని తెర అంతఃకరణ వృత్తి వచ్చి ఈ తెరను తొలగించేసింది దీన్నే వృత్తి వ్యాప్తి అని పిలుస్తున్నారు ఈ వృత్తి విజాతి కలిగినా కూడా అంటే తెరం తొలగించినా కూడా విషయం ప్రకాశించదు విషయం ప్రకాశించాలంటే ఏం చేయాలి దీపం వెలిగించాలి అంటే అంతఃకరణ వృత్తిలోకి ఒక చైతన్యం ప్రవేశించాలి అది ఎలా ఉంటుంది ఈ కథలో లైట్ లాగా పనిచేస్తుంది ఎట్లా అయితే ఈ కథలో లైట్ వేసిన తర్వాత కానీ వస్తువు కనిపించలేదో అట్లాగే మన యొక్క చర్చలో అంతఃకరణ వృత్తిలోకి ఆ ఉపహిత చైతన్యం ప్రసరించాలి ప్రసరిస్తే అప్పుడు ఆ చైతన్యం కాస్త దీపంలాగా పనిచేసి ఆ వస్తువు కనిపిస్తుంది దీని ఏమైనా పిలుస్తున్నారు ఫల వ్యాప్తి అని పిలుస్తున్నారు తెరదీయడాన్ని ఏమైనా పిలుస్తున్నారు వృత్తి వ్యాప్తి అని పిలుస్తున్నారు దీపం వెళ్ళడానికి ఏమైనా పిలుస్తున్నారో ఫల వ్యాప్తి అని అయితే కాకపోతే ఈ కథలో ఏం చెబుతున్నారు ముందరేమన్నా తెరదీయడం జరిగింది అంటే వృత్తి వ్యాప్తి జరిగింది ఆ తర్వాత ఒక సెకండ్కో రెండో సెకండ్కో మెల్లిగా లైట్ వేశారు అని ఒకదాని తర్వాత జరిగినట్టు చెప్పుకుంటూ వస్తున్నారు అయితే మన వృత్తి వ్యాప్తి ఫలవ్యాప్తి అనేవి మాత్రం ఏకకాలంలోనే జరిగిపోతాయి ఇంతే తేడా కనుక ఏకకాలంలో వృత్తి వ్యాప్తి ఫలవ్యాప్తి ఎప్పుడైతే జరిగిపోయిందో సమస్త వస్తువులని కూడా సహజంగానే ఆవరించుకుని ఉన్నటువంటి అజ్ఞానం అనే తెర తొలగిపోవటము లోపల చైతన్యం అనే దీపం వెలగటము వస్తువు ప్రకాశించడము ఒకేసారి జరిగిపోతుంది ఇంతకు చెప్పవచ్చింది ఏమిటంటే ఒకచోట ఒక పదార్థం ఉంటే నీ యొక్క అంతఃకరణ వృత్తి దాన దగ్గరకు వెళితే అప్పుడు ఆ పదార్థం చుట్టూ రా ఉన్న అజ్ఞానం అనే చీకటి ఆవరణ తొలగిపోతే అప్పుడు ఏమవుతుంది ఆ పదార్థం యొక్క ఆకారంలో ఉన్న చైతన్యమే నీకు దర్శనమిస్తుంది అప్పుడు నీకు నేను ఫలానా పదార్థాన్ని చూశాను అనే జ్ఞానం కలుగుతోంది ఇంతకు ఇక్కడ పదార్థాకారంలో ఉన్నదేవరు అంటే ఇందాక చెప్పాం సిద్ధాంతం ఏమిటో పదార్థకాలంలో ఉన్నది కూడా చైతన్యమే కానీ ఆ చైతన్యం ఎట్లా ఉంది అజ్ఞానం చేత ఆవృతం అయిపోయింది ఎందుకంటే జలత్వాన్ని పొంది ఉంది కనుక అందుకే అంతఃకరణ వృత్తి చేత బాహ్య ఆవరణ తొలగిపోగా అలాంటి స్థితిలో ఉన్నటువంటి చైతన్యానికి విషయము అని లేక పదార్థము అని పేరు పెట్టారు ఏ చైతన్యమైతే అజ్ఞానం అనేటువంటి చీకటి చేత ఆవరింపబడి ఆవరణ అంతఃకర వృత్తి చేత తొలగిపోవడానికి సాధ్యంగా ఉంటుందో అటువంటి స్థితిలో ఉన్నటువంటి చైతన్యానికి పేరేమిటి విషయం కనుక లోపలుండేటువంటి చైతన్యానికి బయట విషయానికి తేడా ఏమిటా అంటే రెండు ఒకే రకమైనటువంటి పదార్థములు చైతన్య పదార్థములే కానీ ఈ బయట ఉన్నటువంటి జల రూపమైనటువంటి ఈ పదార్థం ఎటువంటిదంటే దాన్ని ఒక చీకటి లాంటి పదార్థం ఆరించుకుంటుంది ఆ చీకటి ఎప్పుడు తొలగిపోతున్నాయ్యా అంటే అంతఃకరణ వృత్తి వస్తేనే తొలగిపోతుంది అటువంటి దశలో ఉన్నటువంటి చైతన్యానికే విషయమని పేరయ్యా దాన్నే పదార్థములని లోకంలో పిలుస్తూ ఉంటారయ్యా రామా కాగా ఆ సాక్షి చైతన్యం సామాన్యత అంటే ఇన్ జనరల్ గా అనమాట అంతఃకరణ వృత్తిని ఉపాధిగా చేసుకుంటే దాన్ని సంవిత్ అంటారని ఇందాక చెప్పాం ఆ సాక్షి చైతన్యమే అంతఃకరణ వృత్తిలోని భాగమైన అహం అహంవృత్తిని గనక ఉపాధిగా చేసుకుని ఉన్నట్లయితే దాన్ని ప్రమాత అంటారు లేక పురుషుడు అంటారు ఇందాక చెప్పాం అంతఃకరణ వృత్తి చేత సాక్షి చైతన్యానికి ఉన్న బాహ్య ఆవరణ అనేది గనక తొలగిపోయినట్లయితే దానికి భంగం జరిగినట్లయితే అలాంటి సాక్షి చైతన్యాన్ని విషయం అంటారు అని ఇప్పుడు నిర్వచన ఇప్పుడు చేశాం కనుక ఏం ఒకే చైతన్యానికి మూడు పేర్లు ఒకటి ప్రమాత ఒకటి అంతఃకరణం ఒకటి విషయం ఇదేమిటండి కొత్త కొత్త పేర్లన్నీ చెప్పేసి గందరగోళం చేస్తున్నారే అంటే అలా అనుకోకు సముద్రంలో అలలు లేచాయి అవి విరిగిబడ్డాయి అందులో ఆ విరిగి కొంత నురుగు కొన్ని బుడగలు కొన్ని తొంపర్లు వచ్చాయి ఇక్కడ తొంపర్లన్నా నున్నా బుడగలన్నా తరంగాలన్న సముద్రమన్నా అంతా నీరే కదా మరి అంతా నీరే కదా అని తుంపర్ని చూసి సముద్రం అంటావా సముద్రాన్ని చూసి బుడగా అంటావా ఒకే జలమే కదండి ఇదంతాను ఈ సముద్రం పేద అదుకోండి బుడగా అంటాం బుడగ కనిపిస్తుంటే ఇది సముద్రం అంటాం ఎవరన్నా అంటా అట్లా జలానికి ఒక అవస్థలో సముద్రం అని పేరు మరో అవస్థలో నొరగా పేరు ఇంకో అవస్థలో బుడగా పేరు ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క పేరు అలాగే చైతన్యానికి కూడా ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క పేరు ఆ చైతన్యం యొక్క తత్వం మిక్కిలి దురవగాహంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని బాగా వింగడించి వింగడించి విశ్లేషించి దాన్ని వివరించాలి ఉన్నది ఒకటే కానీ వివరించాలి వివరించాలనేప్పటికేం చేస్తున్నాం అంటే దాంట్లో ఉండేటువంటి లక్షణాలన్నీ దేనికి దాన్ని విడదీసేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ ఆ పేరు ద్వారా అధ్యయనం చేస్తున్నాం అదేమిటండి వస్తువు ఒకటే ఉంది ఒకటి వస్తువు వస్తువు ఒకటే ఉంది అనే చెప్పబోయేది అయితే అర్థం కావాలి ఏమిటో ఆ వస్తువు ఆ వస్తువు లక్షణాలు ఏమిటో తెలియాలి అని ఏ లక్షణానికి ఆ లక్షణం విడదీసి ఒక్కొక్క లక్షణంలో ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ పెడుతున్నాం అంతే తప్పితే ఈ పేర్లు పెట్టే మేము కన్ఫ్యూజ్ చేస్తున్నాం అనుకోకూడదు పేర్లు పెట్టకపోతే వివరణ కుదరదు అందుకోసం పేర్లు పెట్టుకుంటూ వస్తున్నాం ఇంతకు మనం ఏమశం నుంచి వచ్చాం వచ్చామంటే ప్రమాణపూర్వకంగా విచారణ చేయాలి అని చెప్పాం ప్రమాణం అంటే ఏమిటో తెలియడం కోసం ప్రమాణ చర్చ చేయడంలో అసలు చైతన్యం యొక్క తత్వమే మనకు కొంత తెలిసిపోయింది మొట్టమొదట్లో ప్రమాణం గురించి ఏదో ప్రారంభించాం తరంగము మొదలైన రూపాలు ఏమీ లేకముందు సముద్రం ఏకాకారమై ఉన్నట్లుగా ఈ సృష్టికి ముందు ఆ చైతన్యం కూడా ఏ వికారాలు లేకుండా ఏకాకారంగానే ఉంది అప్పుడది ఏ వస్తువుకి కారణం కాదు కానీ ఆ తరువాత అది తనకు తానే కారణత్వాన్ని కల్పించుకుంది అంటే తనలో లేని కారణత్వాన్ని తనలో ఉన్నట్లుగా గోచరింప చేసుకుని ఈ ప్రపంచ రూపంగా వ్యక్తమైంది కనుక ఈ ప్రపంచమంతా పరమాత్మ చైతన్యంలో అధ్యస్థమైంది అని మనం అర్థం చేసుకోవాలి అధ్యస్థం అంటే ఏమిటి అనేది ఇదివరకే చాలాసార్లు చెప్పుకున్నాం గనక మళ్ళీ ఆ విచారణ ఇక్కడ పెట్టట్లా ఇది గనక అధ్యస్థమైతే ఈ ప్రపంచమంతా కల్పితమే అని చెప్పాలి నిజమే ఈ ప్రపంచమంతా కల్పితమే ఇదంతా ఎవడికి వాడు స్వయంగానే విచారణ చేసుకుని ఈ ప్రపంచ కల్పనకు కారణమైనటువంటి అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి ఇదే పరమ పురుషార్థం ప్రమాణపూర్వకమైనటువంటి శాస్త్ర విచారణకు ఫలితం ఇదే అందుకే నేను శాస్త్ర విచారణ చేయమన్నాను రామా శాస్త్ర విచారణ కలిగే వల్ల కలిగేటువంటి ఇతర ప్రయోజనాల గురించి కూడా నీకు నేను వివరించవలసి ఉంది అంటున్నాడు వశిష్ట మహర్షి జై గురుదత్త